తత్తు కావతర చూడవయ్యా త్వమేవం అంటే త్వమేవం కర్తాసి త్వమేవం ధర్తాసి అని కొన్ని మంత్రాలు ఉంటాయన్నమాట నేనే చేశాను నేనే భరించాను నేనే ఉన్నాను నేనే చేస్తాను అని నేను నేనే నేనే నేనే నేనే అన్వయం చేస్తున్నాడు ఇప్పుడు త్వం నేను నేనన్నవాడు త్వం తాను తానన్నవాడు తత్తు నేను తాను ఎరుగక ఉన్నదేదో అది భయలు సింపుల్ మూడు మాటల్లో తేల్చేసారు పెద్దలు నేను నేనన్నవాడు త్వం తాను తానన్నవాడు తత్తు నేను తానులనక ఉన్నది ఉన్నట్లున్నదేదో అది బయలు ఇటీ నిర్ణయం వాడు శాశ్వతుడు నాలుగు మాటల్లో వేదాంత అంతా అయిపోయాయి జీవితం అంతా లెక్కేసుకోండి మీరు ఎన్ని విచారాలు జరగండి ఎన్ని సూత్రాలు తిరగండి ఎన్ని శాస్త్రాలు జరిగేయండి ఎంత అధ్యయనం చేయండి ఎక్కడైనా సరే ఏమంటాడు వాడు స్వానుభవంలో అయితే నేనన్నా అంటాడు లేకపోతే తానన్నా అంటారు నేనన్నవాడు త్వం స్వరూపుడు తానన్నవాడు తత్స్వరూపుడు నేను తాననక ఉన్నది ఉన్నట్లున్నది ఏదో అది భయలు అట్లున్నవాడు కూడా వాడు శాశ్వడు వాడు తిరిగి రాని వాడు నిర్ణయం తెలుసుకో కుర్రా నిర్ణయం తెలుసుకో కుర్రా ఫినిష్ కుర్రా అంటే ఎవరిని పిలుస్తాను ఎవరి ఎవరిని పిలుస్తాం సాధారణంగా పూర్వం పిలిచేవాళ్ళండి ఇప్పుడు ఎవరిని పిలవడాలి కుర్రవాడు అని పిలిచేవాడు చిన్నపిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలవాడిని కుర్రవాడు అని పిలుస్తారు కుమారి కుమారుడు ఈ కుమారి పూజ మన మన సాంప్రదాయంలో విశేషమైన పూజ అన్నమాట సువాసిని పూజ కింద కూడా పిలుస్తాం ఇలా రకరకాలైనటువంటి ఆచార సాంప్రదాయాల్లో మనం చెప్పేదంతా ఇదే ఒకటే సత్యం ఏమిటయ్యా బాబు నేను తాను తద్రహితం త్వము తత్ పరతత్వం తద్రహితం ఇలా జాగ్రత్తగా ఈ నిర్ణయ భేదాన్ని మూడు క్షణాల్లో పట్టుకోవాలట ఇంతవాత ఎంత పట్టుకోవాలండి యూ హవ్ గా టైం ఆఫ్ త్రీ మినిట్స్ మూడు క్షణాలు మాత్రమే ఉందట చద అనాత్మల తారతమ్యాన్ని గుర్తించే స్థితికి బుద్ధిని పెంచాలి వెరీ ఇంపార్టెంట్ దాన్ని దించకూడదు మనమే పైగా ఎదగాలి పిల్లవాడు ఎనిమిదేళ్ల పిల్లవాడు ఎనభై ఏళ్ల పిల్లవాడు ఎలా ఉన్నాడో అలా నేర్చుకోవాలి అలా ఎదగాలి ఎనభై ఏళ్ళవాడు అలా ఎంత విజ్ఞతతో జీవిస్తాడో అంత విజ్ఞత వివేకాన్ని పొందడానికి సమయం ఏం దానికి సమయం అవసరం లేదు విజ్ఞత వివేకానికి ఎనిమిది వందల రావక్కర్లే లేదంటే రావణాసురుడు లాగా ఎనిమిది వేల ఏళ్ళు జీవించక్కర్లే మళ్ళా చిట్ట చివరికి ఆత్మారాముడు వచ్చి ఒరే బాబు ఇది ఇది పద్ధతి కాదురానైనా ఇది ధర్మం కాదురానైనా అని ఎనభై వేల ఏళ్ళ తర్వాత రావణాసురుడికి చెప్పాడు అనుకోండి అప్పుడు వాడు మారతాడే పెడతారు అప్పుడు వేసేయడమే అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా ప్రకృతి మనకి అవకాశాలు ఇస్తూ ఉంటుంది స్వరూప జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూ ఉంటుంది ఒకవేళ ఈ శరీరంలో మనం స్వరూపజ్ఞానాన్ని పొందకపోతే సరేలే హన్యతే హన్యమానే శరీర శరీరంతో పాటు నువ్వు ఎలాగో పోవు గాని బెటర్ లక్ నెక్స్ట్ లైఫ్ అంటుంది అంటే చదవ ఆత్మజ్ఞానం లేకపోవట చేత నేను దేహమును మనస్సును బుద్ధిని అని ఊహించి బాధపడడం జరుగుతున్నది అది ఎక్కడెక్కడైతే దుఃఖం ఉందో ఆ దుఃఖం వెనుక అజ్ఞానం ఉంది అజ్ఞానం వెనుక అహం ఉంది అహం వెనుక అంతా అవిద్య ఆభాస ప్రతిభాస ఇత్యాదులన్నీ దాని వెనకే ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కడ దుఃఖం వస్తే ఏ ఏ కారణం చేతైనా నీకు దుఃఖం కలిగిందంటే ఆ దుఃఖం వెనుక ఈ అజ్ఞానావృతమైన అవిద్యా సంబంధమైన లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసి బుద్ధిని ఆత్మస్థాయిలో నిలపాలి సాధన జ్ఞాన మార్గంలో సాధన ఏమిటండి బుద్ధిని ఆత్మస్థాయిలో నిలబడమే సాధన సరే కలపచిందే నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ మా అమ్మగారో మా నాన్నగారు చనిపోయారని ఒక ఆయన ఏడుస్తూ కూర్చున్నాడండి ఇంతలో ఒక ఆయన వస్తాడు బ్రాహ్మడు గారు పురోహితుడు గారిని పిలవడ బాబు అన్నాం దేనిక అంటే ఆ చివరి మాట్లాడి చెప్తాడయా బాబా అంత్యేష్టి పిలిపించి చెప్తాడు ఆయన అంటారు ఆయన వస్తాడు వచ్చి టకటా అత్తెండి ఇండి కొండ తిండి చాప తిండి కర్రలు తిండి ఇదిగో దీన్ని అర్జెంటుగా పంపించాలి అక్కడికి పంపించాలి ఇక్కడికి పంపించాలి ఏంటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు లే కర్తవ్యం వచ్చేసిన ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని వచ్చేసింది అంటాడు ఏమిటి కర్తవ్యం నువ్వు దేవుడు తెలుసుకోవడం ఆ చనిపోయిన శరీరాన్ని అడ్డంగా పెట్టి నీకు పాఠం చెబుతాడు సురే బాబు లేదు నాయన పంచభూతాల సమ్మేళన ఈ శరీరం తయారైంది ఇందులో నేననే చైతన్యం పనిచేస్తుంది ఈ శరీరం మళ్ళా పంచభూతాల్లో కలిసిపోతుంది నేను నేనుగా చైతన్య స్వరూపంగా మిగిలిపోతుంది వీడు గనక మళ్ళా కావాలంటే శరీరం వస్తుంది వీడు కోసం వేడవు మాట నువ్వు కూడా ఓ సత్యం తెలుసుకో ఇది చైతన్యస్ నువ్వు చైతన్య స్వరూపుడు తెలుసుకో నువ్వు దేవుడు తెలుసుకో నువ్వు ఈశ్వరుడు తెలుసుకో నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో పరమాత్మకు నీకు భేదం లేదని తెలుసుకో పరాత్మరమే నీ జీవిత లక్ష్యం అని తెలుసుకో ఏమండి నేట ఎంతకాలం ఏడవాలి ఆ వాడు మోక్షం పొందేదాకా నువ్వు ఏడవలనయన అయితే ఇప్పుడు పోయిన వాడు మోక్షం ఎట్లా పొందుతాడండి కానీ వీడికి ప్రశ్న రావాలా వద్దా కానీ వీడు పొరపాటు కూడా ఆ ప్రశ్న అడగడు ఏమండి పోయిన మా తండ్రి ఎలా మోక్షం పొందుతాడండి నువ్వు చేసే కర్మల వలన నువ్వు సత్కర్మలు చేసి ఆ సత్కర్మ ఫలితాన్నంతా దానాలు ధర్మాలు చేసి ఆ ఫలితానంతా మీ అమ్మగారికో